ఇది అంటే మీరు ఆ పరాదేవత కాబట్టి నామరూప వ్యాకరణం కోసం ప్రవేశించింది పరాదేవత ఎలా ప్రవేశించింది జీవరూపంగా ప్రవేశించింది జీవేనాత్మ కాబట్టి ఇప్పుడు జీవతత్వం ఏంటన్నమాట ఆ అర్థం దృష్టాంతం తీసుకుంటే చైతన్య ప్రతిబింబ రూపేణ అని చెప్పచ్చు కాబట్టి జీవుడు నువ్వు అంటున్నాడే అది నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆత్మ చైతన్యం ఆ సత్య యొక్క రిఫ్లక్షన్ మనస్సులో అంతకంటే వేరే ఏమి లేదు కాబట్టి ఆ విధంగా ప్రవేశించింది ఇప్పుడు ఆ ప్రవేశించినటువంటి ఆ పరాదేవత ఆ అద్దంలో అద్దంలో ప్రతిబింబం ఉన్నట్టుగా ప్రతిఫలించి జీవరూపంగా ఉంది ఇప్పుడు మనస్సు పక్కకి తక్కుంది మన ఆ క్షా హిత్వ ఆ మనస్సు అనే పేరును అంటే మనం మనల వ్యాపారం అప్పుడు ఏమవుతుంది ఆ పరాదేవత తన యథార్థ స్వరూపాన్నే అప్పుడు ఈ జీవరూపం ఏమవుతుంది ఏమవుతుందంటే పోతున్నాడు విలీనమైపోతుంది మన ఆఖ్యాం జీవరూపతాం హిత్వా మనస్సులో మనస్సు పనిచేస్తున్నప్పుడు మతితే ఈ జీవుడు అనే ఒక రూపం వేస్తుంది మనస్సు పనిచేయాలి ఎలా పనిచేస్తుంది ఈ దేహాన్ని నిన్ను మనస్సు గ్రహిస్తుంది దేహాన్ని గ్రహించడంతో పాటుగా జగత్తుని గ్రహిస్తుంది దేశకాల ఆ రూపం కూడా చల్లారిపోయి ఆ పరాదేవత అనే యథార్థస్వ రూపంలో వీడు అంటే కాబట్టి సుశుక్తిలో ఈ దికార్డ్ ఇది ప్రతిపాదన జాగ్రత్త వ్యవస్థ వచ్చినప్పుడు మనస్సు యాక్టివ్ అయ్యి ఆ మనస్సు చేత నిర్మాణం చేయగలిగిన వ్యక్తిత్వాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు ఆ వ్యక్తి రూపంగా బతికేస్తూ ఉంటారు కానీ నిద్రపోయేప్పటికీ ఆ మనస్సు ఎప్పుడైతే లాగేశామో బతుకు తీసేసామో ఆ జీవరూపం కూడా పోయి సద్రూపంగా నిలిచి ఉంటారు ఈ స్వరూపము బ్రహ్మ అని చెప్పడానికి ఇంతకంత బలమైన ప్రతిపాదన మీరు ఇంకెక్కడా కనపడదు ఇప్పుడు మీరు ఎక్కడికైనా మరో చోటకి ఇంకే ఇంకో గ్రంథంలోకి వెళ్లారనుకోండి కలిసి మీలో ఎంగనాన్ని నన్ను అడిగాడు అనండి నా స్వరూపము సత్తుని మీరు చెప్తున్నారు కదా మళ్లీ ఈ పునర్జన్మని నేను పూర్వజన్మలో ఏదో చేశానని మళ్లీ జన్మలో ఇంకెడుగు అవుతానని కర్మఫలాన్ని అనుభవిస్తున్నానని ప్రారంభమైందని నిజిక్షయమైందని మరొకవుతుందని మరోటవుతుందని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అడిగాడు అడిగితే నేనున్నాను చూడు నీకు నీ స్వరూపము సత్ సత్తే మనస్సులో ప్రతిఫలించి ఈ నిత్యార్ నిత్యా వ్యక్తిత్వం నిర్మాణమైనది ఎప్పుడైతే మనస్సుని తీసిపారేసారో మిథ్యా వ్యక్తిత్వం పోతున్నావు కాబట్టి ఈ వ్యక్తిత్వం అనేది వాస్తవంగా లేదు ఇది ఆ ప్రతిబింబం వచ్చినప్పుడు దీనికి పునర్జన్మని పూర్వజన్మని రాబోయే జన్మని ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే లపిస్తే వాస్తవంగా ఈ మిథ్య వ్యక్తిత్వానికి ఒక సత్యత్వమే లేదు అదే హులక్కి దానికి ఉన్నటువంటి యథార్థ స్వరూపం ఏదైతే కలదో అది పరబ్రహ్మయే పరబ్రహ్మకి పూర్వజన్మ లేదో అపర జన్మ లేదు అంటే ఉన్నదేదో ఆ పరాదేవతయే కాబట్టి ఈ మిథ్యా వ్యక్తిత్వాన్ని వైగుషుడివి బాధలపవు ఇతను అడిగాడు శ్రీగా శ్రీరామకృష్ణు అని అపతమన్నాడు అతను అడిగాడు వైసు బాధలపడు తీసుకు మిథ్యా వ్యక్తిత్వం నేను దీని గురించి అసలు ఎందుకని మేము చింతచేయాల్సి ఉంటుంది అపరం భగవతో జన్మ జన్మ వివస్మృత అని శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడు ఈ పూర్వజన్మ పరజన్మ ఇవన్నీ ఎందుకు చెప్పాడు అసలు ఇవన్నీ లేవు కదా ఉన్నదల్లాగా పరాదు నువ్వు ఈ పూర్వజన్మ తరజమ్మ అని దేని గురించి చెప్తున్నావో ఆ వ్యక్తిత్వం కేవలం ఏమి ఇచ్చా వ్యక్తిత్వమేది కేవలం అద్దంలో ప్రతిబింబం నాటిదే అద్దం తీసిస్తే పోరైపోయింది దానికి పౌర్వజన్మ తరజమ్మ ఈ వ్యవస్థంత వరి బాల్ తీసి అని అడిగారు నన్ను ఈ ప్రశ్న నన్ను అడగడానికి మూడు మాసాలు నాలుగు మాసాలా వెయిట్ చేసేది వెయిట్ చేసి అడిగాడు అయితే నేను చెప్పాను యు డం కాదు అదంతా ఆ నిత్యా వ్యక్తిత్వం సత్యం అనుకునే వారి కోసం ఆ వ్యక్తిత్వం నిత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడే పోయిందంటే ఆహారం దాని గురించి చెప్పేది మహాత్మ ఎలాగే యోచిస్తారు రవణ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగితే నాకు పూర్వజన్మ ఏమిటో తర్వాత జన్మ ఏమిటని అడిగితే ఆత్మకి తర్వాత జన్మ ఏమిటర్వాత జన్మ గురించి తెలుసుకునే ప్రయత్నం ఎందుకు మీకు జన్మే లేదని తెలుసుకో అని అని కాబట్టి అటువంటి అత్యంత బలీయమైన ప్రతిపాదన ఇక్కడికి వస్తా అసలు జీవ జీవుడు అనే తత్వాన్నే అసలు స్వీకరిస్తాడు అధిగకరించారు శుభరాము తోసిపుస్తుతారు ఉన్నది పరాదేవత సద్దేవతే ఉంది ఇంకేమీ లేదో ఆ సత్యాన్ని తెలుసుకో శ్రీవారిని ఎలా ప్రతిపాదిస్తున్నారు అత స్వప్నా శుకల్లో విలీనముగుట అన్నది కేవలము శుక్తి మాత్రమే సంభవము గనుక ఆ స్వప్నాశానికి సుషిప్తనే అర్థం చెప్పాలి కళ పూర్తి తెలివి వచ్చింది కాబట్టి జాగ్రత్త అని చెప్పు కల మధ్యలో ఉన్నాడు కాబట్టి స్వప్నం అని చెప్పు అని అలాగే చెప్పద్దు మూలమైనటువంటి నిద్ర అనే అర్థం చెప్పదు దీని మీద ఒక అంటే మరి ఈ కర్మకాండ ఈ శ్రాద్ధాదులు వీటి మాట్లాడేటాను అవి ఎవరికి శ్రాద్ధాదులు అవి ఎవరికని నేను ఫలానా వాళ్ళ కొడుకుని అలా నా వాళ్ళు నా తల్లిదండ్రులు వాళ్ళు వేరే వ్యక్తులు నేను వేరే వ్యక్తిని ఆ వ్యక్తి ఇక్కడ చచ్చిపోయి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో లోకానికి వెళ్ళాడు ఆ వ్యక్తి అనే ఒక విశ్వాసంలో ఉన్నవాడికి శ్రాద్ధాతి కర్మలు కోసం కానీ ఈ విశ్వాసాలన్నిటికీ అతీతంగా ఉన్నవాడి కోసం చెప్పలేదు కాబట్టి అది ప్రాబ్లం నువ్వు చూసుకో నువ్వు ఆ విశ్వాసము మధ్యలో ఉన్నావా ఆ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా ఇండివిజువల్ సంత్ కాన్సెప్ట్ మనస్సు మన ఆఖ్యం మనస్సు తయారు చేసి పెట్టినటువంటి ఒక స్టేటస్ అది అది అద్దంలో ప్రతిబింబం వంటిది అద్దంలో ప్రతిబింబానికి ఎంత యథార్థత ఉన్నదో ఈ మనస్సు తయారు చేసినటువంటి అలాగే ఇది యథార్థం కాదు అని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తానంటా ఓ దూట అది పట్టుకుంటాను అప్పుడప్పుడు ముందగోపని శక్తంతో ఉంటానంటే ఈ వర్క్ ఇట్ వర్క్ అంచేతనే ఆ చిలక పులుకులాగే ఉంటున్నాడు ఆ పట్టు పొలం లేదో అదేమిది అది మంచిగానే తెలుద్దాయి వాటవర్ అదేమిది అంతేగాని ఆత్మతత్వం తెలియబడదు ఆత్మతత్వం తెలియబడాలంటే యూ హ్యావ్ టు మేక్ మేజర్ సాక్రిఫైస్ అదేంటంటే ధనాన్ని సాక్రిఫైస్ చేయడం తేలిక బంధుమిత్రుల్ని సాక్రిఫైస్ చేయటం తేలిక తన పర్సనాలిటీని సాక్రిఫైస్ చేయటమే అసలైన సాక్రిఫైస్ A person has ఎ పర్సన్ హ్యాస్ బి బోట్ అవుట్ బర్నింగ్ పర్సనాలిటీ అది అది అది త్యాగం అంటే అది a యాజ్ ఎ పర్సన్ ఎన్ ఎగ్జిస్ట్ లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఈజ్ రిజాల్వ్డ్ ఈజ్ రిలిక్విస్డ్ ఐ జస్ట్ డి నాట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్ యాజ్ ఎ లిమిటెడ్ పర్సన్ అనే అంతటి లోతైన అత్యంత సూక్ష్మమైన పరిత్యాగం వీళ్ళు చేయగలిగితే అప్పుడు వీడు పరబ్రహ్మలో విలీనమే జీవన్ముక్తి లేంటాడు జీవన్ముక్తి అన్నది ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ కాంప్లెక్స్ థింగ్ ఇట్ ఇట్ డిమాండ్స్ వెరీ హై హై క్వాలిటీ ఆఫ్ రిలాక్స్ రెనౌన్సియేషన్ అయితే ఫైటర్ రనౌన్సియేషన్ ఎంతనే చేయొచ్చు అది పెద్ద కష్టం కాదు రెనౌన్స్ చేసేది కాదు రినౌన్స్ చేసి వాడిని రెనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఈయన త్యసి తయన త్యజసి తత్ చేంతో త్యాగం చేస్తున్నావో ఏ జీవ భావన తోటి నేను ఫలా నా వ్యక్తిని నావి అనే ఏ భావన తోటి నువ్వు త్యాగం చేస్తున్నావో తేజ ఉభయ తేజస్ అని ఓ శ్లోకం ఉంటుంది ఇట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈ చేత అంచేత నేను జనరల్ గా నేను అసలు ఇటువంటివేమే ఎంకరేజ్ చేయను ఏది అది పుట్టిన నేను ఫలాన అప్పుడు పుట్టాను ఫలా ఇంత వయస్సు వచ్చింది నాకు నేను ఇప్పుడు ఇవ్వనలో ఉన్నాను నేను వృద్ధుణ్ణి నా విధంగా ఎవరో వచ్చి మీరు యువకులకు యువకులకు పాఠం చెప్పండి అంటారు నాకు యువకులు కనపడతాయ పాఠం చెప్పడానికి ఐ డినా లూకటి ఏజ్ ఎంత పర్సన్ వచ్చిన వ్యక్తి యువకు మధ్య వయసు కూడా పెద్ద వయసు కూడా మంచి కరీరే చొక్కా వేసుకున్నాడా ఏమి అలాగే నేను ఐ డోంట్ లూకట్ ఇట్ల గా నాకు ఆ దృష్ట కలగదు ఒక జిజ్ఞాస వచ్చాయని నేను అనుకుంటానే గానీ ఇందులో నేను ఆలోచన చేయనీ చేయను నేను సమాజాన్ని ఉద్దరించాలనే ఆలోచన నాకు కలగదు సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటే యువకులకు చెప్పాలి వాళ్ళు ఏమో చాలా ఇంకో యాభై ఏళ్ళు బతుకుతారు ఈ పెద్ద వయసు వాళ్ళకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అని అలా అనుకుంటాను వాడు నేను అలా అనుకోను అసలు నేను సమాజాన్ని ఉద్ధరించాలని నేను అనుకోను నాకు అసలు ఆ మిషనరీ దృష్టే ఉండదు ఆ దృష్టి ఉన్నవాడికి ఆ సంస్కారం ఉంటుంది ఐ డి నాట్ రిపెట్ ది అదర్ పర్సన్ యాజ్ ఎ డిఫైన్డ్ ఒక మోసపోసిన ఇండివిజువల్ లో నేను చూసి ప్రయత్నమే చేయను ఇన్ఫాక్ట్ ఐ ఎంకరేజ్ హింగ్ టు ఆఫ్ దట్ కైండ్ ఆఫ్నేషన్ సో శృతి అలాగా కృష్ చేస్తూ ఉంటుంది మనిషిని అత సుషుప్త స్వప్నాశబ్దవాచ్యవగమ్యూప్తస్వప్నా పశ్యతిస్వాత్నం దర్శనం సుఖదుఃఖ సంయుమితి పుణ్యాపుణ్యకార్యం ఇంకా ఆయన వ్యవస్థ పూర్తవలేదు స్వప్నాశబ్దానికి సుషుప్తి అని చెప్పటంలో మరో హేతువుని చూపిస్తున్నారు అంటే హీ నాట్ ఇట్ సెక్యూన్ చూడండి ఎత్రతో సుప్త స్వప్నాన్ని పశ్యతి స్వప్నా శబ్దానికి స్వప్నావస్థాని అర్థం చెప్పి ఎందుకు చెప్పకూడదు స్వప్న శబ్దం వినబడుతోంది కదా దాన్ని ఏదో ఇతికి పని తిప్పి అంత శబ్దాన్ని ఏదో రకంగా మనం మేనేజ్ చేసి స్వప్నమైన ఎందుకు చెప్పకూడదు అంటే స్వప్నంలో స్వమతీతో భవతేమది కుదరదు అని మళ్ళీ మొదటికి వచ్చారు ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్ ఫర్దర్ ఎలాగంటే ఎత్రతో సుప్త ఎలా అంటే ఏ కాలం సుప్త వీళ్ళు నిద్రపోతూ ఉంటాడు టూ ఆన్ ది అవర్ హ్యాండ్ అంటే స్వప్నావస్థను నిరాకరించడం కోసం టూ వేశారు ఈ నిద్రపోతున్నాడు సుప్త స్వప్నాన్ని పశ్చిది కల అనేది అంటున్నాడు కలలనేది అంటున్నాడు అంటే దాంట్లో ఎంత చూస్తే అంతా కలలేదు కదా అది కాబట్టి స్వప్నాలను చూస్తున్నాడు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆ స్వప్నం దర్శనం ఆ స్వప్నమునకు సంబంధించిన దర్శనం ఏదైతే గలదో ఆ దర్శనము దాంట్లో సుఖ దుఃఖాలు ఉన్నాయా లేదా చెప్పండి మీరు ఉన్నాయి సుఖ దుఃఖ సంయుక్తం స్వప్నంలో మీరు మీరు ప్రేమించిన వ్యక్తిని చూశారనుకోండి మీకు ఉల్లాసం కలుగుతుంది మీకు సుఖం కలుగుతుంది సుఖానుభవం ఉంటుంది స్వప్నం మిత్య కానీ స్వప్నంలో ఉండే సుఖానుభవం మిత్య కాదు కదా స్వప్నంలో ఉండే దుఃఖానుభవం మిత్య కాదు కదా అది జాగ్రత్తలో కూడా వెంటాడుతుంది కాబట్టి సుఖదు అక్కడ ఉన్నది ఎప్పుడు ఎక్కడ ఎలాగా సుఖదు కలిగినా అవి పుణ్య పాపముల యొక్క ఫలమునే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కారణం లేండే కార్యం ఉండదు కారణం లేకుండా కార్యం ఉండే ప్రసక్తే లేదు అది సృష్టికి ప్రకృతి నియమానికి విరుద్ధం కాబట్టి స్వప్నావస్థలో వీడు ఎప్పుడైతే సుఖదుఖానుభవం ఉన్నదో దాని అర్థమేంటి స్వప్నావస్థ పుణ్యపాపముల యొక్క కార్యము అని చెప్పాలి ఇది పుణ్యాపుణ్య కార్యం కాబట్టి స్వప్నంలో ఎప్పుడైనా మీకు నైట్ మేర్ వస్తే భయం వేసింది అనుకోండి కొంత పాప క్షయం పోయింది సంతోషించాలి అంటే దాన్ని స్వప్నలో భయజేసింది స్వప్నలో భయవేసింది వాళ్ళని పెట్టుకుని దీనికి అర్థమేంటి దానికి అర్థమైతే అని భంగ పెట్టుకోవడం కాదు కొంత పాపం పోయింది అవతల క్షయం అయిపోయింది గొడవ అవుతుంది అంత పాపం పోయింది ఇంత ఈ మీన్ ఎనిథింగ్ ఎల్స్ ఈ డజన్ సిగ్నిఫై ఎనీథింగ్ ఎల్స్ ఇట్ ఓన్లీ మీన్స్ దిస్ మచ్ కొంత పాపం అవతలి పోయింది అంత మనస్సు తేలికపోతుంది ఒక పుణ్యాపుణ్యోర్హిఖారంభతత్వం ప్రసిద్ధం ఏంటండి స్వప్నంలో ఈ పుణ్య పాపాల గోలం ఏంటండి అంటే ఎందుకనగా సుఖదుఖములు ఆరంభమయ్యే ఆరంభం ఉంటే పుట్టడం సుఖదుఖములు పుట్టేయి అంటే అది పుణ్యాపుణ్యములను బట్టే పడతాయి పుణ్యము అంటే పుణ్యము అపుణ్యము అంటే పుణ్య పాపములను బట్టే పుడతాయి ఇది ప్రసిద్ధమైన విషయం అది జాగ్రత్త అవుగాక స్వప్నం దృష్టిలో స్వప్నానికి జాగ్రత్తగా పెద్ద తేడా లేదు ఇంకా లెంగ్తే తేడా స్వప్నం షార్ట్ ఉంది జాగ్రత్త లాంగ్ ఉంది అంతే కదా ఆ తేడా తప్పి ఇంకే తేడా వేదాంతలు ఒప్పుకోరు లౌకికులు అంటారు కాదండి ఎవరి స్వప్నం వాడిది కానీ జాగ్రత్త వ్యవస్థ అందరిది సమానంగా ఉందని ఇదో హేతువు చెప్తారు వేదాంతులు అవి ఒప్పుకోరు కొంచెం కచ్చా పచ్చా వేదాంత అయితే అంటే లోతకు విచారం చేసినప్పుడు దాన్ని ఒప్పుకోడు ఎందుకంటే అది కూడా యుక్తి కాదు అది అది యుక్తి ఆ అది యుక్తి కాదు దాన్ని ఒప్పుకోడు అది యుక్తే కదండి మీ మానుక్యంలో చదువుదిరిగా నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది యుక్తి కాదండి కాబట్టి దాన్నే ఒప్పుకోకపోతే వీడింటి దేనే ఒప్పుకుంటుంది కాబట్టి స్వప్నానికి జాగ్రత్తకి తేడా కొంత లెంత్ ఆఫ్ టైం తప్పించి ఇంక ఏది తేడా లేదు ఆఫ్ టైం డజెంట్ క్రీవ్ ఎనీథింగ్ జస్ట్ సంథింగ్ అపియర్డ్ ఫర్ ఎ లాంగర్ టైమ్ ఇట్ డజెంట్ బికమ్ రియల్ ఎనీథింగ్ విచ్ అపియర్స్ అండ్ డిస్అపియర్స్ ఈజ్ అన్ రియల్ ద లెంగ్త్ ఆఫ్ టైమ్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ అకించెప్తారా లెంత్ ఆఫ్ టైమ్ను బట్టి సత్యత్వం నిర్ధారతం కాదు బాగుంట కనపడిజపేర్ అయిందనుకోండి అది అసత్యం గంట కనపడిజపేర్ అయితే సత్యం నో ఇట్ ఇస్ నాట్ లైక్ యొక్క దృష్టిలో స్వప్నము జాగ్రత్తలు ఉండొక ఇంకా రెండింటికి తేనా ఓపిసరిందనుకున్నవాడు వాడు పచ్చాపచ్చా వేదాంతి సరైన వేదాంతి కాదు మీరు ఆలోచించండి ఇంకా వాడు తరిపక్కట చెందారు కొంతకాలం గురుసూక్ష్మీ చేసి సవ్వడానికి కంగారు లేదు పాఠం ఉళ్ళ వాళ్ళందరికీ పాఠం చెప్పేద్దా అని హడావులే కానీ నాకు ఈ బ్రహ్మచారులు కనపడుతూ ఉంటారు దేశం మీద పడిపోయి ఉళ్ళే వాళ్ళకి పాఠం చెప్పేస్తారు ఏం చెప్తాడు పాఠం తత్వబోధ చెప్తాడు తక్కువ చెప్పు నువ్వు చూస్తాను ఒక లాభ్యం తీసి చెప్పగలరా తత్వబోధలో ఆత్మాని నిర్వచనం చెప్పారు ఆత్మ అని నిర్వచనం ఉంది ఆత్మకు నిర్వచనం ఆ చెప్పు చూస్తాను సో తెలుసుకోవాలండి చెప్పడానికి పాఠం చెప్పడానికి అది జలాలకి दे ీ వెంట్రెస్టింగ్ పుణ్యాత్మయ అవిద్యాకామోపష్టంభైన సుఖదుఃఖపద్దర్శనకార్యంభక ఉపపద్య భాష్యం కొని సందర్భాల్లో కొంచెం ప్రౌఢంగా ఉంటుంది అంటే ఓపెట్గా అన్వయించుకోవాల్సి ఉంటుంది అన్వయం కావాలన్న వాడికి అన్నయ్య అక్కర్లేదు ఏం అక్కర్లేదు నేల నుంచి సాము చేసేవారికి ఏది అక్కర్లేదు ఏ భాష్యం అవ్వలేదు ఏ వాక్యం వాక్యాలను పరిష్కారం చేసుకోవటం అక్కడ వాక్యం ఉందంటే దానికి అర్థం మనం చెప్తున్నా ఉన్నా రాసుకున్నా ఉన్నా పరిష్కారంగా చేయాలి ఒక పదాన్ని కూడా వదిలిపెట్టకూడదు అయిపోయిన మాటలు రాసేసి ముందుకు పారిపోయే ప్రయత్నం నుంచి పారిపోకూడదు సో అలాగా అంత పరిష్కృతంగా ఆ చెప్పేటువంటి మహాత్ములు మహానుభావులు ఆ జనరేషన్ తొలగిపోయిందని అనిపిస్తుంది అంతా కూడా మీడియాక్టరసీ బాగా పెరుగుతాయి మీడియా కర్సీ రెండు వేలు మీడియాక్టరసీ అంత సూపర్ఫీషియల్ వ్యవహారం ఏదో నడుస్తుంది ఇక్కడ ఏమంటున్నారు సెంటర్లు పుణ్యాపుణ్యములు ఉన్నారు ఈ పుణ్యాపుణ్యములు సుఖ దుఃఖాలను ఇస్తాయి కదా ఓకే పుణ్యాపుణ్యములు సుఖ దుఃఖాలను ఇవ్వటంలో మధ్యలో ఇంకొంత స్ట్రక్చర్ ఉండాలనుకున్నారు పుణ్యపాపములు సుఖ దుఃఖాలను ఇవ్వాలంటే మధ్యలో స్ట్రక్చర్ కొంత ఉండాలి ఏమిటండి ఆ స్ట్రక్చర్ అంటే అజ్ఞానము అవిద్య కామము ఈ రెండూ ఉండాలి కామన అంటే కోరిక కోరిక అంటే అపూర్ణత్వానికి గుప్తది ఇప్పుడు నాకు ఫలానా కోరిక ఉందని అన్నాడంటే వారు తన పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకోలేదు అని అర్థం కాబట్టి అజ్ఞా అంటే అజ్ఞానం దాని పేరు అజ్ఞానము కామము అంటే చిత్రం ఏంటంటే ఇప్పుడు పాపమేందండి పాపం ఏమిటి కలిగించే పాపం కారణం కార్యం ఏమిటి దుఃఖహేతువైన స్థితి పరిస్థితి దుఃఖాన్ని కలిగించే పరిస్థితి దాన్ని సృష్టిస్తుంది ఏమిటి పాపము ఆ దుఃఖాన్ని కలిగించే పరిస్థితి ఏదైతే ఉందో అన్డిఫైవరబుల్ సిచ్యువేషన్ ఉంటా ఆ పరిస్థితి నిర్మాణం అవుతుంది దీనివల్ల నిర్మాణం అవుతుంది పాపం వల్ల నిర్మాణం అవుతుంది కారణం కార్యభావం ఉంటుంది కదా ఇప్పుడున్న కార్యము కారణం ఏమిటి పాపం పాపం చేశాడు కనుక దుఃఖం కలిగే పరిస్థితి నిర్మాణమైంది ఇప్పుడు ఈ పరిస్థితిని వీడు తెలుసుకోవాలి ఘర్షణ ఆ పరిస్థితి యొక్క జ్ఞానం కలగాలి కలిగి ఇదిగో ఇది దుఃఖాత్మకమైన పరిస్థితి నాకే కలిగింది అనేటువంటి అభిమానం కావాలి వీరు అభిమానం కలగాలి ఆ అభిమానం కలిగితే దుఃఖం కలుగుతుంది అవునండి ఇప్పుడు ఎదురకుండా ఒకడు ఉన్నాడు వాడు పరీక్ష ఫెయిల్ పరీక్ష ఫెయిల్ అవటం పాపం చేసిన ఏదో పాపం వల్ల పరీక్ష ఫెయిల్ పాపం అంటే ఒక అన్జైరబుల్ కనుక దానికి ఏదో పాపం ఉంటుందో అలా చెప్తున్నాను నేను సో వాడి కర్మ బాగు పరీక్ష సో పాపం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఈ పరీక్ష ప్రపంచంలో లక్ష మంది ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయిన దుఃఖిస్తాడు ఆ దుఃఖించడు ఈ ఫెయిల్ వాడు నా కొడుకు అనే అధిమానం వీడిలో ఉండాలి నా కొడుకు ఫెయిల్ అవ్వకూడదు పాస్ అనే ఆగ్రహం కూడా ఉండాలి ఈ రెండు అది వైభవానికి వచ్చినప్పుడు వీడికి దుఃఖం కలుగుతుంది కాబట్టి దుఃఖం కలగాలంటే ఏమిటి కావాలి పాపం అనే కారణం ఉండాలి ఆ కారణాన్ని పరితక్వమై దుఃఖస్థితిని కలిగించేటువంటి వాతావరణం నిర్మాణం కావాలి అది కార్యం ఉండాలి దాని యొక్క అనుభవం వీడికి కలగాలి ఆ అనుభవానికి తోడుగా అభిమానం ఉండాలి నేను దుఃఖమైన అభిమానం ఉండాలి ఇంంటే వీడికి దుఃఖం కలగదు సపోజ్ అభిమానం లేదనుకోండి దుఃఖం కలగదు కామన లేదనుకోండి ఆ పరీక్ష పేల కాసేన పర్లేదు సేలైన పర్లేదు అనే ధరలో ఉన్నాను కొన్ని దుఃఖం కలగదు అభిమానం ఉందంటే అధ్యాయనం ఉందని ఉంటాం వీడు వాడు నా చెడుకు అన్నది అధ్ఞానం ఉంటారా జ్ఞానం ఉంటారా దాన్ని కాబట్టి అభిమానం ఉందంటే అజ్ఞానం ఉందని అంటాం కాబట్టి అజ్ఞానం ఉండాలి కామ ఉండాలి పుణ్యపాపాలు ఉండాలి అజ్ఞానం ఉండాలి కామం ఉండాలి అప్పుడు సుఖ దుఃఖం లేకపోతే అనుభవం ఇవన్నీ ఉంటే వీడు స్వస్వ పొందాడు అనే మాట ఎక్కడ కుదురుతుంది అజ్ఞానం ఉండాలి స్వస్థ రూపం ఎక్కడ కురుతుంది స్వస్వ రూపాన్ని జ్ఞానం అయిపోతుంది జ్ఞానం కానీ మరోట కానీ అజ్ఞానం అయితే కాదు కాబట్టి స్వప్నంలో వీరికి సుఖ దుఃఖ అనుభవం ఉంది కనుక దానికి సంబంధించిన అభిమానం ఉంది కనుక ఈ స్వప్నంలో కూడా పుణ్యపాపాలతో బాటుగా అజ్ఞానము కామనాలు వెళ్ళాయి అజ్ఞానాన్ని చేసుకుని మాత్రమే ఉప ఆలంబనం ఆలంబనంగా చేసుకుని మాత్రమే పుణ్యపాపములు సుఖ దుఃఖములను ఇస్తాయి కాబట్టి స్వప్నావస్థలో సుఖ దుఃఖములు వాటి అనుభవం వాటి మూలలో పుణ్యపాపాలు వీటికి ఆలంబనంగా అజ్ఞానము కామము ఇవన్నీ ఉన్నా ఇవన్నీ ఉండగా దాంతో స్వరూపం ప్రసక్తి లేదు నాణ్యథ సపోజ్ అజ్ఞానమే కామనా లేవనుకో అన్యథాన అంటే సుఖదు అనుభవం అన్యథాన మహాత్ములుగా ఏమవుతుందంటే ఏదో ప్రారంభ కర్మానుసారంగా ఏదో రోగం ఏదో వస్తుంది అయితే దుఃఖ శరీరం ఉన్న తర్వాత రోగం కాకపోతే ఇంకేమొస్తుందండి శరీరానికి ఏమొస్తుందండి రోగం ఇంకేం వస్తుందండి శరీరానికి మరి ఇంకోటి ఏదో చెప్పండి ఏమొస్తుందా జ్వరం వస్తుంది ఇంకేం వస్తుంది మృత్యు వస్తుంది నాలుగోది ఏదైనా ఉంటే చెప్పండి మీరు కాబట్టి శరీరానికి వచ్చేది అది వచ్చినప్పుడు ఈ శరీరము నేను అనే అభిమానం ఉండాలి అప్పుడే దుఃఖం కలుగుతుంది శరీరము నేను అనే అభిమానం లేని వాడికి రోగము యొక్క దుఃఖం కలగదు వాట్ ఐ అభిమానం ఉండాలి ఫిజికల్ పెయిన్ అండ్ ఇమోషనల్ ఫిజికల్ పెయిన్ కి బాడీ యొక్క ధర్మ అది పాప పాపకరంగా కలుగుతుంది ఇమోషనల్ పెయిన్ అజ్ఞానం వల్ల కలుగుతుంది కాబట్టి మహాత్ములు మహాత్ముడికి అజ్ఞానికి తేడా ఏంటంటే ఫిజికల్ పెయిన్ ఇద్దరికీ సమానమే ఇమోషనల్ పెయిన్ మహాత్ముడికి జీరోగా ఉంటుంది ఆ ఫిజికల్ పెయిన్ బట్టి వచ్చే ఇమోషనల్ పెయిన్ ఉండదు అజ్ఞానికి ఫిజికల్ పెయిన్ కి చది ఇమోషనల్ పెయిన్ ఉంటుంది ఇప్పుడు అభిప్రాయాలు విపుల్ కి దే ఆర్ ఎక్స్ప్రైడ్ అంటారు దే ఆర్ జస్ట్ సింప్లీ ఎక్స్ప్రైడ్ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ జనుల యొక్క ఫియర్ ని పెట్టుబడిగా అవి వ్యాపారం చేస్తాయి కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుబడి లక్షలు కోట్లు కాదు జనుల ఫియర్ పెట్టుబడి వాళ్ళు లక్షలు కోట్లునా లక్షలు కోట్లతో వ్యాపారం చేయగలుగుతారా జనులు వ్యాపారం చేయడానికి జనాభా కావాలండి కోకా కోలవాడు పర్యటన ఇక్కడ చెప్పకొస్తాడు ఆ వ్యాపారం అమృతాలం చేసుకోలేదు అక్కడ జనాభా కావడం వాడు ప్రొడ్యూస్ చేసేదానికి అక్కడ జనాభా కావడం జనం కావడం చైనాలో ఉన్నారు ఇండియాలో ఉన్నారు కాబట్టి అందరికీ వస్తాం కాబట్టి ఆ సీయర్ ను వ్యాపారంగా పెట్టుకుని చేస్తాం కనుక నాణ్యత అంటే అజ్ఞానము కామనా రెండు లేకపోతే పుణ్యపాపములు సుఖ దుఃఖములను ఇయ్యలేవు సుఖ దుఃఖములతో అనుకూలమైన పరిస్థితులను నిర్మాణం చేస్తాయి అంతవరకు ఖాయమే కానీ సుఖ దుఃఖములను ఇయ్యలేవు ఇప్పుడు బాల్డ్ హెడెడ్ పర్సన్ ఉంటాడు షాంపూ ధరలు పెంచారనుకోండి షాంపూ మీద డాక్సి పెంచారనుకోండి విల్హీ బి ఎఫెక్టెడ్ బై దాట్ నో ఈ నాట్ ఎఫెక్టెడ్ ధరలు తగ్గించారనుకోండి విల్హీబీ హ్యాపీ అబౌ దెట్ నో సుఖం లేదు సో అంతేకానే బాల్డ్ లాగా అయిపోవాలి బాల్డ్ లాగా అయిపోతే అంటే నో ఎక్స్పెక్టేషన్స్ నో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే రాదం అపేక్ష ఏమీ లేవనుకోండి అలా నిర్మలంగా జీవితం సుఖరాము సుఖంగా వెళ్తుంది అనిదే సు తర్వాత ఇది అవిద్య కామకర్మభి సంసార హేతు సంయుక్త స్వప్న కాబట్టి ఏంటి అజము అంటే స్వప్నము అనేది కళ అనేది సంసారమునకు కారణములైన అవిద్య కామము కర్మ అంటే పుణ్యపాపము వీటితో కూడే ఉంటుంది స్వప్నం కాబట్టి స్వప్నంలోకి సంసారం ఉంటే అవిద్య కామకర్మ ఈ మూడు కూడా స్వప్నంలోకి ఉంటాయి ఓకే దీన్ని బట్టి ఏం చేయించారు అంటే కాబట్టి స్వప్నంలో వీడు అవిద్య కామకర్మల చేత మ్యానుఫాక్చర్ చేయబడి ఒక వ్యక్తిత్వంగా కట్టుకుని దానితో వెతుకుతూ ఉంటాడు కాని వీడు స్వరూపంలో విలీనమగుట అనే పరిస్థితి స్వప్నంలో ఉండదు కాబట్టి స్వప్నాంత శబ్దానికి స్వప్నము యొక్క ఒకనొక భాగము అని అర్థం చెప్పడానికి వీలు లేదు ఇంకా ఆ స్వప్నాంత శబ్దాన్ని ఇంకా వదిలిపెట్టలే కానీ స్వప్నాం నే శోన్య దానికి కొటే స్మహత అనన్వాగతం పుణ్యేనా అనన్వాగతం పాపేనా తీర్ణోహిద సర్వాన్ శోకాన్ హృదయతి ఇదిశ్రుతిభ్యదంతా కూడా బ్రహ్బాల యొక్క జ్యోతిర్బ్రాహ్మణము ఉండేది అక్కడి నుంచి కొటేషన్ ఇస్తున్నాం లేదండి ఈ వాక్యం మీరు విని ఇది ఎలా ఉందో చెప్పండి విణ్యము వీడి వెంట రాదు అనన్వాగతం పుణ్యేన పుణ్యం వీడిగంట రావటం లేదు అనన్వాగతం పాపేన దెండ పెట్టుకోవాల్సిందేం లేదు పాపము కూడా వీడి వెంట రావటం లేదు కదా అప్పుడు సర్వాన్ శోకాన్ తీర్ణ హృదయస్య భవతి ఆ హృదయానికి ఉండేటువంటి హృదయం అంటే బుద్ధి మనస్సు మనస్సుకి ఉండే సకల శోకములను దాటివేస్తాడు మనస్సులో దొంగలు కామనలు లోతుపాట్లు ఎన్నైతే ఉంటాయో అన్నీ కూడా దాటివేస్తాడు ఇది ఏంటిది ఈ వర్ణన దేనికి వర్తిస్తుంది స్వర్గానికి అయితే వర్తిస్తుంది అనుకుంటున్నారా కాదు నిద్ర నిద్రగా వర్తిస్తుంది నిద్రలోకి పుణ్యం వస్తుందా పాపం వస్తుంది సపోజ్ పుణ్యాత్ముడు నిద్రపోయాడు అనుకోండి పాపాత్ముడు నిద్రపోయాడు అనుకోండి తేడా ఏమైనా ఉంటుందా ఉండదు అంటే నిద్రలోకి పుణ్యాత్ముడు పుణ్యము రాదు పాపాత్ముడి పాపము రాదు ఏ శోకాలు నిద్రలేకి ప్రవేశించాయి అలాగే ఇంకో రహస్యం నిద్రలో కామనలు రావు అని చెప్పి నేను నిద్రని తద్వా తద్వా అస్యత్ అతిఛంద ఛంద అంటే కామన సో అతిఛంద కామనలను అతిక్రమించినటువంటి అవస్థ అని వర్ణించారు దేన్ని వర్ణించారు నిద్రావస్థను వర్ణించారు బృహదాత కాబట్టి అక్కడ నిద్రావస్థను స్పష్టంగా ఉంది ఇక్కడంటే స్వప్నాంత శబ్ద ప్రయోగం చేత ఇది ఏ అవస్థానే మీమాంస పడ్డం గాని అక్కడ ఆ ఇబ్బంది లేదు కాబట్టి నిద్రావస్థ యొక్క లక్షణాన్ని అలా చెప్పారు ఇక్కడ స్వప్నాంతమని చెప్పి స్వమతీతో భవతి అంటున్నారు కాబట్టి ఈ ఈ వర్ణలను మనం కంపేర్ చేసి చూసుకుంటే స్వమతీతో భవతి అన్నది స్వప్నావస్థలో కుదరదని కేవలము నిద్రావస్థలోనే కుదురుతుందని స్పష్టమైనది కాబట్టి ఈ శృతిని బట్టి కూడా మనం ఏమో నిర్ధారణ చేస్తాము అంటే స్వప్నాథబ్దానికి అర్థముయేష పరమ ఆనందరమానందము అని వర్ణించారు అంటే దుఃఖము యొక్క లవలేశము యొక్క సంశ్లేష కూడా లేదు దుఃఖము దరిదాపులకు రాను పూర్ణమైన ఆనందము అని వర్ణించారు అది నిద్రావస్థే కప్పిస్తే స్వప్నావస్థ ఎన్నటికీ కాజాలదు అదే అంటున్నారు ఫైనల్ గా సుషుప్త ఏవం దేవతారూపం జీవత్మ వినిర్ముక్తం దర్శయ్యామి అని ఇంకా ఎందుకు వెళ్తున్నారు సో నిద్రావస్థలోనే సుషుప్తే నిద్రావస్థలో మాత్రమే వీడు స్వం దేవతారూపం ప్రతిపద్యతే మన యొక్క దేవతారూపము దేవత అంటే సత్ అని అంటే మరొకటి ఏదో అనుకున్నాడు సత్ ఆ సద్దేవత ఏదో వర్ణములకు మూలంలో ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ అప్సం చూపిండే దాన్ని దేవత ఎందుకంటే స్వయం ప్రకాశం ఆయన ఉనికిది ఆ దేవతారూపాన్ని వీడు పొందుతాడు జీవితం వినిర్ముక్తం జీవత్వం ఉండదు జీవత్వం యొక్క లేశము కూడా దాని గురి ఉండదు ఈ విషయాన్ని నేను ఈ శ్వేతకేతువుకి బోధిస్తాను అని ఆయన అనుకుని ఆయన అంటున్నారు కాబట్టి స్వప్నాంతమే సౌమ్య అని ఆయన అంటున్నారు స్వప్నాంతమే మామ కాబట్టి సోమ్య నీకు స్వప్నాంతము గురించి అనగా సుశుక్తి గురించి విస్పష్టంగా చెప్తానరా నేను జాగ్రత్తగా తెలుసుకో నీ నిద్ర గురించి ఎవరికి చెప్పేది జాగ్రత్త వ్యవస్థ గురించి ఏమన్నా లేకుండా మీరు ఏమైనా ఆస్తిపాస్తులు ఇస్తారా లక్షలు ఇస్తారా బిజినెస్ నిద్ర గురించి మీరు చెప్పి చేయట నేను తెలిసిందని అంటే వాడు లౌకికుడు అజ్ఞానం ఎలా ఉంటారు మహాత్ములు ఏమిస్తారు జ్ఞానాన్ని ఇవ్వగలరు కానీ సంపదల్ని వాటిని ఏమిస్తారు సంపదని ఇచ్చి ఎంత ఉద్ధరించగలరు సంప పిల్లలకి సంపదల్ని ఇచ్చారనుకోండి వాళ్ళు చెడిపోతారు విజ్ఞానాన్ని ఇచ్చి ఓ తక్కువ సంపదనిచ్చి విజ్ఞానాన్ని ఇస్తే బాగుపడతారు కాబట్టి విజ్ఞానాన్నే ఇవ్వాలి సంపదల్ని అంతిచ్చినా వాళ్ళకి సోమర్తనాన్ని నేర్పిన వాళ్ళ ఉంటుందని తప్పిస్తే మరి ఏమేమి కాదు కానీ ఆయన తండ్రి కొడుక్కి విజ్ఞానాన్ని ఆయన నిద్రావస్థ యొక్క స్వరూపాన్ని బోధిస్తున్నాడు వీడి సపోజ్ తెలుసుకున్నాడు అనుకోండి తన స్వరూపం పూర్ణమని తెలుసుకున్నాడు అనుకోండి శ్వేతకేతువు ఏం చేస్తాడు అవతలకి పోతాడు సన్యాసి లాగా పోతాడు నేను కొడుకును నేను కొడుకున్నాను అంటిపెట్టుకుని ఉండడు సో చూడండి బోధం అయిపోండి బోధం సో ది ఫాదర్ వీళ్ళు లూజ్ చేస్తాను బయటి ది అండర్స్టాండ్స్ ది ట్రూత్ హీ విల్ లూజ్ ది సాన్ సో ఇది సమ్థింగ్ వెరీ అన్యూజువల్ సిచ్యువేషన్ ఇటు ఇట్ ఈ కదా స్వప్నా ఓకే ఈ స్వప్నా అంటే ఈ సుషుప్తి ఎప్పుడు వస్తుంది అని ఒక సందేహం కలుగుతుంది ఎందుకంటే మంత్రంలో ఎక్కడా అంటే ఏ కాలము నుండి అయితే సో ఏదో ఒక కాలంలో ఆ సుషుప్తి వస్తుంది కదా ఈ సుషుప్తి ఏ కాలంలో వస్తుంది అని ప్రశ్న వేసుకుని చెప్తున్నారు సుశుద్ధి ఏ కాలంలో వస్తున్నాం అవి తెలుసు నుండి రాత్రి ధరించదా అని అలా కాదు దానికి మనస్సు ఇంద్రియములు ఆ పరిస్థితి ఏమిటి అని వర్ణిస్తా అందాము ఎత్రన్ కామీ పురుషస్ ప్రసిద్ధం హి లోకే స్వపితీతి గౌణం చేహ ఇప్పుడు స్వప్స్య పురుషస్ స్వస్యత అంటే భవిష్యత్ కాలం సో నిద్రపోబోయే వ్యక్తికి నిద్రపోబోయే వ్యక్తికి ఒక కాలంలో ఓ పేరు వస్తుంది కాలంలో ఆ పేరు అప్పుడు వాడు స్వరూపంలో విలీనమవుతాడు ఏమిటండి ఆ పేరు ఏమిటండి ఏతన్నామ భవతి ఈ పేరు మంత్రంలో ఏముందంటే ఎత్రైతత్ పురుష స్వపితి నామ స్వపితితి నామ స్వపితి అనే పేరు పొందుతాడు సో వీడు నిద్రపోతున్నాడు నిద్రపో నిద్రపోతున్నాడు నిద్రపోతా అంటే లోకంలో ఒక ప్రసిద్ధింది ఏమని ప్రసిద్ధం హీలోకే స్వపితికి సంస్కృతం వచ్చిన వాళ్ళలో ప్రసిద్ధి మామూలు ఇతర వాళ్ళలో కాదు సంస్కృత భాష మాట్లాడుకునే సందర్భంలో ప్రసిద్ధంగా అయం స్వపితి అని అంటాం వీడు నిద్రపోతున్నాడు సపోజ్ వాడు తెలుగుగా ఉన్నప్పుడు ఆఫీసులో ఉన్నాడు అనుకోండి ఏమంటారు అం ఆఫీసర్ అని అంటారు వీడు ఆఫీసర్ అంటారు ఇప్పుడు ఈ ఆఫీసర్ అన్నది ఏంటి ఇసే మామ ఒక పేరు దేన్ని బట్టి పేరు గుణాన్ని బట్టి ఆఫీసులో కొన్ని కార్యములను నిర్వర్తించుతా గుణాన్ని బట్టి ఆఫీసర్ అనే పేరు వచ్చింది అయం ఆఫీసర్ ఇప్పుడు భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఎవరిని పేరు పెడతారు అయం భర్త వీడు భర్త అని పేరు పెడతారు ధార్జుకి భర్త అని పేరు పెడతారు అది అదేం పేరు అది గుణాన్ని బట్టొచ్చింది సపోజ్ సోఫాలో పడుకున్న అలాగే ముద్దుగా పడుకున్నాడు అనుకోండి ఏమంటారు వీడు సోఫా మరిపోతూ అంటారు అదేం పేరు అది గుణాన్ని బట్టి వచ్చింది అలాంటిదే అయం స్వపితి ఈ స్వపితి పిన్నది ఇది కూడా గుణాన్ని బట్టొచ్చిన పేరే స్వపితి నామాను నిద్రపోతూ అని అంటే మేము ఒక నామ చే లోకంలో అలాంటి పేరు పెట్టారు ఓకే స్వతిత్య నామ గౌనం చేదని నామ ఇచ్చ ఈ నామ ఈ పేరు గుణాన్ని బట్టిచ్చింది ఈ గుణం అంటే నిద్రపోవడమే గుణం ఇంకా అందరం గుణం ఓకే ఇప్పుడు ఈ స్వతికి నామ ఈ పేరుని బట్టి మీరు ఏమిటి సెటింగ్ చేస్తారు అంటే ఆ పేరు ఎందుకు పెట్టారు వాడికన్నా స్టేటస్ ను బట్టి కదా పేరు పెట్టారు ఆఫీసర్ పేరు ఎందుకు పెట్టారు ఓ స్టేటస్ ని పెట్టారు భర్తాన్ని పేరు ఎందుకు పెట్టారు ఓ స్టేటస్ ని బట్టి పెట్టారు ఇప్పుడు ఏం పేరు పెట్టారు వీడికి స్వపితి అని పేరు పెట్టారు ఈ పేరు ఎందుకు పెట్టారో తెలుసిన ఈ స్వరూపాన్ని చేరుకున్నాడు అని అంటే జీవత్వాన్ని విడిచిపెట్టేసి పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని హృదయంలో ఉండే శోకాలని కామనల్ని అన్ని కూడా అవతర పారేసి పుణ్యబోదాన్ని అన్ని తన స్వరూపాన్ని చేరుకున్నాడు అనే స్పెషల్ స్టేటస్ ని గుర్తించి స్వపితి అని పేరు పెట్టారు చ్యతేరుషాకాలే సత్బ్దవాచ్య ప్రకృత సంగత ఏకీభూ అంత్రలో ని సత సౌమ్య తో స్వపితి అని వీడు పేరు పెట్టిన ఆ సమయంలో హే సోమ్య వీడు స్వటా సంపన్నో భవతి ఆ సత్తుతోటి ఎగ్జిస్టెన్ సప్స్ ఏంటుందో దాంట్లో విలీనం అయిపోతాడు అందుకోసమే వీడికి స్వపితి పేరు పెట్టాడు అలా చెప్తున్నాం సో యదా పురుషా స్వపితి ఇచ్చిచ్చితే ఎప్పుడైతే పురుషా స్వపితి ఈ నిద్రపోతున్నాడు అని తదా ఆ కాలంలో తస్మిన్ కాలే వీడు ఏమవుతాడు వీడు సతా సంపన్నో సద్శబ్ద వాచ్యయా ప్రకృత దేవతయా మనం ఇది సద్విద్య కదా ఇక్కడ ప్రకృతం కాపించేటి సత్ అనే దేవత ఆ దేవత నుంచే సకల జగత్తు వచ్చింది కదా సో ఆ స్వయం ప్రకాశమైనటువంటి సత్ గలదు అదే దేవత ఆ దేవత అనర్థం సత అంటే సత అంటే తృతివచ్చం మరుత మరుత్ ఏముంటుంది మరుత సత్తుది సత పచన్ పచన్ల పచత్ పచంగు గొచ్చే గొప్ప సత సో అస్యవతీ సంపన్నోతి